సుబ్బపురాణంలో చెప్పాడని అలా చెప్పండి సుబ్బంద పురాణం ఇది నాటి అక్షప్ అక్కడ ఉన్నా అక్కడ ఉన్నా పనికిరాక పరాసర సహస్రం పరాశర సహనం గురించి మాకు వ్యాసుని గురించి వెళ్ళాం యాసు గురించి బాప్త బాప్తే పరాశర కాబట్టి వ్యాసుని చెప్పి దేవనవృతీ చూపించు ఈ పరాశరం వెళ్తకుండా ఎక్కడ అలా పనికిరాదు శాస్త్రశోధన దృష్టమైన యుద్ధమే చేయాలి అయితే ఈ మంచి మహాయజ్ఞాలు చేసుకోండి చాలు ఉండాలని తెలిపే ఇంత బంధుల్లో నిర్బంధమా ఏమన్నా పంచ మహాయజ్ఞాలు చేసుకుంటే ఇంకా అంతకంటే గొప్ప ఏంటి నిర్వర్త మీరు ఏ యజ్ఞాన్ని నిర్వర్తించినప్పటికీ అది ఎలా ఉండాలంటే యజ్ఞస్వరూప నిర్వర్తనమే కార్యం ఎలా ఉండాలంటే ఈ యజ్ఞ స్వరూపాన్ని మనం నెలబర్చుకుంటాము ఇప్పుడు అతిథికి భోజనం పెడుతున్నారంటే అది యజ్ఞం ముందు ఆయనకి రైసు కూర పప్పు అనేవి వండిస్తారు ఆయన పప్పు కలుపుకున్నప్పుడు నెయ్యి వండిస్తారు అనేదా పచ్చడి వేయమంటారా అని ఆయన అడిగితే ఆయన ఇష్ట కూడా వేస్తారు పప్పు తర్వాత ఆయన దపల అని తీసుకుంటారు అది సంద పెరుగు సెకండ్ తెలుగు సెక్ర ఇస్తారు అయ్యా ఏదైనా ఇంకా ఏదైనా ఇక్కడికి సర్వదేమంటా అని అడుగుతాను ఏమైనా ఎక్కడ లేదంటే నేను చేకొడుకుంటాను మీరు వ్యవస్థ చేయలేక వాళ్ళు చేకొడుతున్నందుకు వ్యవస్థ అయిపోయిందంటే మీ పని ఎనీ క్లియర్ వాట్ విహకుడు వాట్ ఆర్ టు స్టెప్స్ అనేదంత సందేహం ఏమైనా ఉన్నదా లేదు యజ్ఞం కూడా అలాగే యజ్ఞ స్వరూపం ఒకటి ఉంది అది తెలుసున్న వాడికి శాస్త్ర చోనా దృష్టహారా అయ్యే అయ్యా చేయాలి అని వాడికి తెలుసున్న వాడికి తెలుసు వాళ్ళు చూసుకుంటాడు ఈ యజ్ఞంలో ముందు సంకల్పం చేస్తాము తర్వాత అగ్నిహోత్రాన్ని ప్రేవిస్తుంటా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది తర్వాత ఆయా హోమ ఆయా దేవతలతో ఆయా మంత్రములతో ఆయా హోమ ద్రవ్యములను సమర్పించుతా తర్వాత ఏదైనా తెలియకుండా తప్పదనా జరిగితే ప్రాయశ్చిత్రం ఒకటి ఉంటుంది అనాజ్ఞాత ప్రాశ్చిత్రంలో ఏదైనా సరే ఉంటాయని దాని దగ్గర ఒకటో రెండో హోమాలు ఉంటాయి రెండు చిన్న హోమాలు అనాజ్ఞాత ప్రాయశ్చిత్రం కదో హోమాలు చేస్తే ఈ చేసినటువంటి కర్మ శ్రీకృష్ణ అర్పణ వస్తువులు సమర్పించారు అయితే ఈ యజ్ఞ స్వరూపాన్ని మీరు నిర్వర్తించినప్పుడు ఐ హై హుడ్ అంటే ఇంకా పదంతో నాకు సంబంధం అక్కడ ఊళ్ళు వాళ్ళని గుర్తించడం కానీ అదే చేత వచ్చిందా అని కానీ ఇది ఇవన్నీ నాకు అనవసరం నాకు ఒక్కటే కావాలి ఇది యజ్ఞ స్వరూపము దీన్ని నేను నిర్వర్తించినాను అలా చేయాలి అలా ఆకాంక్ష లేకుండా కర్తవ్యమా కర్తవ్య ఇది మనస్సమాధాయా మనస్సును సమాధానం చేసి ఏకాగ్ర నిష్ఠని ఏకాగ్రం ఎప్పుడవుతుంది మీ మనస్సులో సోమె గోన్స్ ఉన్నాయనుకోండి అకాంతరంగా ఉంటుంది మనస్సులో గోన్ పెట్టుకోకూడదు అంటే మరి ఇవన్నీ ఏ హై లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఆలోచించుకోవాలి చేయాల్సిన పనిని నిష్ణ నో అదర్ గోల్ ఎక్సెప్ట్ ఫుల్ఫిలింగ్ జాబ్ దీన్ని కర్మయోగం అవుతాం సర్జరీ డాక్టర్ సర్జరీ చేస్తాడు దానివల్ల డబ్బు వస్తుంది అని సర్జరీ చేశాడు అది కర్మ కర్మయోగం కాదు సర్జరీ చేసి ఆ పేషెంట్కి మనం ఈ పనిని జాగ్రత్తగా చేయాలి ఇలా చేయాలి ఫైనల్ గా ఇప్పుడు ఈ సర్జరీ పూర్తి చేసి చేతులు పనిచేసుకోవాలి అని చేస్తే కర్మయోగం అదే సర్జరీ విజ్ఞాని కూడా అలా చేయాలి సర్జరీ చేసినట్టుగా విజ్ఞాని చేయాలి అని ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం తెలుసుకుంటూ పోవాలి అంటే ఆ మనస్సు యొక్క అకాంతర వ్యక్తులు సిద్ధిస్తుంది నెగిటివ్ మనస్సులో త్వలో దానిని కలిగించేటువంటి అప్రోచ్ లేకపోతే ఇవి ఏకాంతే ఎంత నెగిటివ్ గా చెప్తున్నారు సమాదాయాన్న దాన్ని నెగిటివ్ గా చెప్తున్నారు ఎలాగా నా అనేక పురుషార్థోమ కర్త్యహం నిశ్చిత ఒక నిశ్చయజ్ఞానం ఉండాలి యజ్ఞం చేస్తున్నాము దీనివల్ల నాకు లభించదగిన పురుషార్థం ఏది లేదు కాబట్టి ఎగ్జామ్ చేస్తే కోరిక చెప్తున్నారు సరజాతి కామల కోసం చేస్తున్నారు అది లేదు కామకులు తాత్సం లేదు ఎగ్జిమ్ చేస్తే డబ్బులు మిగులుతాయి బాగా బందాలు వసూలు చేయడం బాగా ప్రచారం చేసి బొందాలు వసూలు చేస్తారనుకోండి ఎగ్జామ్ లో ఫర్చు పెట్టి సత్యంత అయిపోయిన తర్వాత ఎవరగానే వాళ్ళు వెళ్ళిన తర్వాత అవభోకల్ స్నానం చేసే మధ్యాహ్నం రెండు మెతుకు తిరిగి ఒక గంటల రుచిక అప్పుడు టీ కళి కూర్చొని అకౌంట్కి చూసుకుంటే లక్ష రెండు లక్షలు విధులు దానికోసం యోగ్యం చేస్తే అవుతుంది ధనం కోసం యొక్క చేస్తే నాకు ధనం ధనము అక్కర్లేదు నేను ధనం కోసం ఎదుగులు చేయకూడదు సర్జన కోసం చేయకూడదు ఎవరో ఒక భోగముల కోసము అంటే కీర్తి ప్రతిష్టా ఇత్యార్థుల కోసము చేయటం లేదు మనం మోక్షం కోసం మోక్షం నాకు స్వరూపమే మోక్షం కాబట్టి మోక్షం కోసం కూడా నేను నేను చేయటం లేదు గోల్ ఇంకా ఐదో గోలు లేదు నాలుగే గోల్స్ నాలుగు గోల్స్ కూడా నేను నిరాకరిస్తాను నెగ్ట్స్ రాస్తా అంటే ఇప్పుడు ఏమవుతుంది భవిష్యత్తులో చేరుకోవాల్సిన గమ్యం ఉండదు ఇప్పుడు మొత్తం యజ్ఞం అంతా కూడా గొప్ప మెడిటేషన్ ఉండేప్పుడు కుదమైన సమాధానం చెప్తానికి ప్రయోజనాలి కర్మ చేసేప్పుడు గోవుతోటి కర్మ చేసినట్లయితే ఆ కర్మ మనస్సుకి బాగా చలనాన్ని ఇస్తుంది తప్ప ఏకాంత కర్మ ఇవ్వద్దు గోల్లెస్ గా కర్మని చేసినట్లయితే మనస్సు ఎంత ఏకాంతంగా ఉంటుందంటే ఇప్పుడు గోల్లెస్ గా పఠం చెప్పడం గోల్లెస్ గా పథం అంటే మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అలా కాదు అది పాఠంలో భాగం అర్థం అవ్వడం కూడా పాఠంలో భాగం జగన్ శక్తి కాక చెప్పడం కూడా పాఠంలో భాగం అంత కర్మే ఇంకా వేరే గోలు ఏమీ లేదు ఈ కర్మని ఈ విధంగా నిర్వర్తించడం తప్ప వేరే గోలు ఏమీ లేదు అని చెప్పారనుకోండి అప్పుడు పాఠం చెప్తున్నంతసేపు మీ మనస్సు ఎలాంటి అసలు ఇంట్లో బెసిగి పనే ఉండదు మీరు మనస్సునేవి కంట్రోల్ అయింది చేయనక్కర్లేదు దానింతటా అదే కంట్రోల్ అయిపోతుంది పాఠంగా మనస్తమో నిష్కామ కర్మ యొపై ఆధారపడి ఉంటుంది మనస్కమాధానం ఆ విధంగా యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది కేవలం నిశ్చిత్య ఈ విధంగా నిశ్చయం చేసుకున్న యజ్ఞం చేస్తే స సాత్వికో యజ్ఞం ఉచితే దానికి సాత్విక యజ్ఞమని తెలియదు బాగుంది కదా ఇక తర్వాత శ్లోకం అభిసంధాయకు బ్రహ్మా ఈ శ్లోకాన్ని కనుక మీరు లోకంలో చాలా మందిలో ఉండే యజ్ఞాలకు అప్లై చేస్తే అవన్నీ రాజసీ యజ్ఞాలుగా బయటపడతాయి చాలా విదూరమైన విషయం ఎందుకు ఎలా ఉండండి వాళ్ళకి తెలియదాగండి అని అడుగుతారు సంబంధ తెలియదు మరి తెలియదు తెలియదు అని చెప్పడానికి మళ్ళీ అదొక దానికి మళ్ళీ మొహమాటమా అదే ఆయన చాలా పెద్ద దేనికి వయస్సులోనా నేను ప్రశ్నిస్తున్నా మీరు వయస్సును చూసి సెటిల్ చేస్తారా విజ్ఞానాన్ని వయస్సును చూసి చేస్తారంటే విజ్ఞానాన్ని ఈరోజు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఒక డైరైజండి ఆయన వయస్సు పత్మ ముప్పై ఐదు వయస్సుని బట్టి వయస్సుని బట్టి చూస్తాడా పెద్ద పొలవాటి చెలాంటి గడ్డం ఉంది కాబట్టి మంచి పండితులే ఉంటాడా పెద్ద గడ్డం మొత్తం ఉందని తెలిపే పెద్ద నేను అనుకున్నా ఇంకో ఉంటాడని అనుకుంటున్నా ఆయన పొత్తు వదిలి చూసి అభివృద్ధి మంచి పండితులే ఉంటాడు అనుకున్నా ఆయన శ్లోకం చదివాడు ఐదు నిమిషాలు ఒక కాకుముందే ఒక శ్లోకం మా చిన్నప్పుడు అనేవాడు రాకెట్ పైకి వెళ్తున్నుకున్నది కాస్త బయటికి మనకు వచ్చింది అండి అలా ఏ శ్లోకం వెళ్ళవారు ఈ వేషం నుంచి నేనే వసం కాకుండా నీ రామచంద్రం రాదని తెలుసుకో మనమేం చేస్తాం తెలుసుకోవడం ఉంటే నేనే తెలవాలని నేను అనుకున్నానా తెలుసు రేపు వెళ్లగాలని నేను అనుకున్నా అలా కాబట్టి వేషాన్ని గురించి నిశ్చిస్తారా బాగుంది కాబట్టి ఆయన బంధుత్వంగా అనుకుంటారా అలా అవుతుందని మిమ్మల్ని మీరు ముందు ప్రశ్నించుకోండి మీకు తెలివితే నేను ప్రశ్నిస్తున్నా ఇది ఎక్కడ తెలివితే అట్లా అండి దేశాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ అవుతారా దేశాన్ని బట్టి బాగా ఖరీదైన కళ్ళువ పట్టుకున్నది కాబట్టి పండితులు అవుతాడా అయితే మంచి టోపి పెట్టాడు ఒక మంచి ఖరీదైన టోపి ఒకట నేను పండితే మేము ఒక అదే క్వశ్చన్ యువర్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ తెలీదు నాట్ ఓన్లీ ఇంజనీరేటర్స్ చాలా అహంధారాన్ని కూడా ఉంటుంది మేము ఇంజనీర్ విషయాన్ని ఒప్పుకోదు ఇంజనీర్ విషయాన్ని అన్నీ తెలుసుకునే తెలుసుకునేది దారి బాట పనుకు వాళ్ళు ఇంజనీర్స్ ఒప్పుకోదు ఆస్థాన విద్వాంసే పెట్టుకుంటారు ఈ ఆస్థాన విద్వాంసు రామచంద్రం కాదు ఆ పెట్టినకి రామచూత్రం కాదు ఆయనకి విద్వాంసం కలియుగం ఏదైనా ఒక కారణం ఉంటే ఈ కారణం చెప్తే కలియుగం అన్నా అవకాశం ఉంటుంది సో మొత్తానికి రాజస్వ య యజ్ఞాలు ఎలా ఉంటాయి అంటే టూ కైలు చెప్పిన శాశ్వత యజ్ఞానికి విభిన్నంగా చాలా డిఫరెంట్ గా ఆపోజిట్ గా ఉంటుంది ఇలాగ అక్కడ ఫలాకాంక్ష అని ఇక్కడ మీరు ఫలాన్ని కోరి ఇది యజ్ఞం అభిసంధాయ అభిసంధానము అంటే కృష్ణా వీడి ఉంటే ఫలం ఏదైనా వస్తే మనకేం పర్వాలేదండి కొన్ని మంచిది ఏదైనా కోరిక తీరుతుంది సుదర్శన యొక్క వేసుకుంటే భయం పోతుంది లేకపోతే ఆయు ఆయుషిస్తే ఆయుధ వస్తుంది ఏదో కోరిక తీరుతుంది అని ఎటు మామూలుగా అలా కదా కాదు ఐ వాంటే అలా చెప్పు అవి పంతులు చెప్పు తొంభై ఏళ్ళు పట్ల చెప్పిపోకూడదు ఇంకేముండదు ఏజ్ ఏమంటు ఆయుష్ అదే అది జబర్దస్తి కొనసాగుతా కాబట్టి ఫల కృష్ణతో యజ్ఞాన్ని చేస్తారు ఫలము రెండు రకాలు అసలు ఈ ఫలము దాన్ని ఇష్టప్రాప్తి అనిష్ట ఫలితాలు మనం కోరుకున్నది మనకి వస్తాలి మనం కోరుకోవడీ అంటే మన దగ్గరికి రాకూడదని మనం అనుకుంటున్నది దూరంగా ఉండాలి నాకు బాగా డబ్బు కావాలి అది ఏ కేటగిరీలో పడుతుంది ఇష్టప్రాప్తి అవి సాగు కాకూడదు నేను బాట పడతాను అది ఏ కేటగిరీలో పడుతుంది అనిష్ట పరి అని రెండు రకాల ఫలము కోరి జను యజ్ఞానము చేస్తూ ఉంటాయి ఫలము కోసమే చేస్తారు ఇష్టప్రాప్తి అంటే అలా ఉంటుంది ధనం కావాలి వైభవం కావాలి అంటే పెద్ద ఇల్లు మటులు నౌకరు సాకర్లు తర్వాత వీళ్ళందరూ ఉండాలి ఇల్లు వాళ్ళందరూ కూడా మనం చెప్పిన మాటలు కాదు మన యొక్క పేరు ప్రతిష్టలు సమాజంలో బాగా ప్రతిష్ఠ ప్రచారంలో కావాలి తర్వాత స్త్రీ అనుకుంట అంటే నాకు జీవిత జీవితంలో ఒక స్త్రీ యొక్క సహకారం ఉండాలి లేదా ఒక కొడుకుల సహకారం ఉండాలి అవరుకు ఓ కోరుకులు ఉంటారు పెళ్లి అవ్వాలంటే కోరుకుంటారు ఇప్పుడు ముప్పై వందల అంశాలు వెళ్ళి అవ్వలేదు వాడు ఈయన బ్లస్ అనేది వాడు ఆయన కళ్యాణాలు ఈయన సంజమ్ముడు ఈ అమ్మాయి నన్ను తెలియటం లేదు ఆ టైతే కన్నెత్తి కూడా చూడలేదు నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నన్ను ప్రేమించట్లేదు నా అంతటా భాగ్యం వేడేవాడు అని అనుకుంటున్నారు వాడు అనుకుంటున్నది ఒక పర్టికులర్ నేర సెన్స్ లో కరెక్ట్ అనిపించుకుంది బట్ నేను ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె అడవి నేను ఉద్దేశం సారీ ఉండటం లేదు అది ఏది కోరికది తీసుకుంటే కోరికది అలా ఒక పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ పదివేలు కాకముందే ఈ పెళ్లి నుంచి బయటపడ్డామని మళ్ళీ కోరుకోవేంటి పెళ్లి సో కాబట్టి పెళ్లి కావాలని పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కావాలని పెళ్లి అయి పెళ్లి పెళ్లి అయినా ఏమో జపం చేశాడు పెళ్లి అయింది సంతోషంగా ఉండొచ్చు కదా పుత్రుడు కావాలి నిన్నటిదాకా కావాలి మూడు మాసాలు కాకుండా పుత్రుడు కావాలి సంతానం కావాలి తత్రాపి పుత్రుడు కావాలి నవకరుడు కావాలి పశుసంపద కావాలి తర్వాత శరీర ఆరోగ్యం కావాలి రోగం అనేది రాకూడదు ఎక్కువ కాలం బతకాలి చచ్చిపోవడం తప్పనిసరి అయినప్పుడు స్వర్గానికి పోవాలి కోరికలు ఎంతకంటే ఎక్కువ కోరికలు ఏమి లేవు ఇష్టప్ర దీనికోసం జనాలను ఏద్రేగిపోయి యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఈ కేవలం ఇప్పుడు నేను చెప్పిన ఇష్టలో కోరికలు చేర్చే యజ్ఞాలు చేరుకున్నది కోసమే కొన్ని ఆశ్రమాలు మధాలు శేధాలు కట్టుబడిపోయి దానికోసమే ఉండిపోయినారు దట్ ఈస్ నౌంటై గీతా మెసేజ్ గీతకు విరుద్ధమైన మెసేజ్ ఒక సమాజంలోకి బలంగా ఇప్పుడు ఆ మెసేజ్ వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే నీటకు అనుకూలంగా మాట్లాడితే పక్క పొత్తు ఇంట్లో ఉన్నాం ఏదో శివాలంద్రమంలో నాలుగు వాళ్ళ మధ్యలో మాట్లాడాను నేను నిధులు ఉన్నాను కానీ వెళ్తే ఎముకలు లేకుండా కొడుతూ పొత్తు ఎందుకంటే సమాజంలో రాంగ్ మెసేజ్ అంత లోతుగా వెళితే సో ఇంకా అనిష్ట పరిహారం అంటే వీటి ఇష్టం కారణం దూరంగా ఉంటారు దానికోసం యజ్ఞం చేస్తారు అనిష్ట పరిహారం శత్రు వినాశం అంటే పైన స్థానం కిందకి ఊరుకోవాలని యజ్ఞం చేస్తారు మన వాళ్ళు బాగా ఆడతారు మనం వాళ్ళు ప్రోత్సాహం చేద్దాము బాగా ఆడతారు పంపుతారు చేయాలి కానీ వీళ్ళు వాళ్ళు ఊరుకోవాలని వీళ్ళు యజ్ఞం అంటే మన టీం మీద మనకే విశ్వాసం లేదంటే అందుకోసం యజ్ఞం చేశారు కాదండి దయాబీయాలు చెప్పడానికి కష్టం మరి అది ఉన్నప్పుడు నువ్వు ఏం కావాలో ఇది చూస్తున్నావు ఐ డౌన్ షూ లీ మొన్న పనిస్తాను వాళ్ళు మూడు వందల ముప్పై వందలు కొట్టారు నన్ను ఎవరు గారు నెగ్గట్ మ్యాచ్ మొహండి నగ్గలు చెప్తాను మూడు వందల ముప్పై ముప్పై నగ్గలు కాదు నేను చెప్పాను నెక్స్ట్ మ్యాచ్ చూసుకున్నా ఈ మ్యాచ్ అదే కాదు నేను నెగ్గుతున్నాను చూసుకోవాలి ఏమైంది కాబట్టి ఆ పరిస్థితిని బట్టి సపోజ్ నెగ్గుతున్నాను ఎవడన్నా అడిగా నేను జపం చేస్తాను నెగితున్నాను నేను జపం చేయడం అని పెట్టాను అడుగుతున్నాను ఇది రైతు కాబట్టి శత్రు వినాశము తర్వాత నాకు సభలో అవమానము కలుగకూడదు అని సభకు వెళ్ళినట్లయితే సభలో నాకు మర్యాదలు జరగాలి తప్ప అవమానం జరగకూడదు అని అవమానం ఆశయ నాశయ అంటే ఏదో బలకం ఉంటుంది అవమానం కూడా తెలుస్తుంది అది అనిష్ట పరిహారం తర్వాత జీవితంలో మాకు విఘ్నం కాకూడదు ఛాలెంజెస్ రాకూడదు సవాళ్ళు ఉండకూడదు అని విజ్ఞప్తి నేను మీ మాట ఇప్పుడు మీ తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి చాలా మళ్ళీ అయిపోతూ ఉంటారు సపోజ్ దేవుడు మీకు కనపడి మీ పిల్లలు కొడుకు కానీ కూతురు కానీ బోర్ ఆ మీ పిల్లల జీవితంలో అంతా సుఖమే ఉండాలి దుఃఖం ఉండకూడదు అని వరం వచ్చినట్లయితే నేను ఏమని చెప్పాలి ఎందుకంటే పిల్లల జీవితంలో అంతా సుఖమే కానీ దుఃఖం లేకపోతే వాళ్ళు ఎందుకు కురగాని గద్దం తయారవుతారు వెజిటబుల్స్ లా దానివల్ల వాళ్ళకి జీవితంలో సొంత నష్టంది వాళ్ళు చాలా దుఃఖిస్తారు సో చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి అలాగే ఆట కోట్లు తింటో దక్కాను తింటూ సమస్యలను ఎదుర్కొంటూ సవాళ్ళని ఎదుర్కొంటూ ఒకప్పుడు ఏ ఇచ్చి ఒక మరొకప్పుడు మళ్ళీ లేచి వెళ్ళి మళ్ళీ పని చేస్తుంది వాడు పైకి చేయలేని వాడు వాడు జీవితానుభవాన్ని సంపాదించుకుని జీవితాన్ని సాధిగా నడిపించుకోగలుగుతాడు అదేమీ లేకుండా చుట్టుకున్న ముట్టుకున్న వల్ల పట్టినల్లా బంగారం అయిపోయింది అంతా బంగారం బంగారం బంగారంలాగే తాడు ఇప్పుడు కూడా అంత బంగారం అయిపోయింది వాడు ఎందుకు కొరగానే వాడైతే బర్వాన్ని కోల్పోతాడు కూడా కాబట్టి అటువంటి కోరికలు ఉండనే కూడదు సుఖ దుఃఖములు కాబడి ఉండదు ఒకసారి శుభం ఉంటుంది ఒకసారి దుఃఖం ఉంటుంది మనం రోజుకి కూడా మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి దృష్టి కోణమే ఉండాలి కాబట్టి ప్రతికూల పరిస్థితులు రాకూడదు అని యజ్ఞం అది ఇది మరి కళలను పోలి చేసే యజ్ఞం అవుతుంది పరిస్థితులను భయపడ్డ మానసిక బలహీనత గట్టి దానివల్ల మీకు కలిగే ప్రయోజనము చాలా తక్కువ ఉంటుంది నేను చూశాను ఒక ఆయన ఒక పండితుడు దగ్గరికి వెళ్ళి నాకు ముహూర్తం పెట్టమన్నాడు నేను ఇల్లు కడతాను ముహూర్తం పెట్టమన్నాడు ఈ మంగళం నాకు అయింది ఆ పండితుడు ఎన్ని చేసేది ఏంటంటే అమావాసం గారు మంగళవారం అది రాష్ట్రంలో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు ముందు పరిగెత్తులు వచ్చాడు ఏమన్నా మీరు పొరపాటు వచ్చి ఉంటాను ఇదంతా గడగడు నేను ముహూర్తం పొరపాటు ఉండడు నీకు అర్థంగా చూశాను బిజినెస్ మొదలుపెట్టిన నువ్వు బిజినెస్ అనేక ఆటంకాలు వచ్చే బిజినెస్ అంటే మొదలు పెట్టినప్పుడు అది బాగున్నట్టు అనిపిస్తుంది ఆ తర్వాత నలభై నేను నేను ఎన్నో అడ్డంకులు వస్తాయి అవన్నీ అడ్డంకులు బిజినెస్ ఆరంభంలోనే వచ్చేసేయాలి ఫస్ట్ సిక్స్ మంత్స్లో నువ్వు బిజినెస్లో ఎన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉందో అన్ని కష్టాలు వచ్చేయడానికి కావంటేజెంట్స్ దొరకపోవడం ఫైనల్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళకపోవడం తర్వాత డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకపోవడం ఎన్ని కష్టాలు బిజినెస్లో పడడానికి అవకాశం ఉందో అన్నీ కూడా నేను మొదటి మూడు మాసాల్లోనూ ఆరు మాసాల్లోనూ వచ్చేదాని కోసం నేను ఆ అనుమతులు పెట్టాను జాగ్రత్తగా ఈ ఆరు మాసాలు ఇంకా మళ్ళీ జీవితంలోనూ ఎప్పుడు బిజినెస్ బెండబడ అందుకోసం ఆ ముహూర్తం పెట్టానని చెప్పాను బాగుండదు ఇప్పుడు బిజినెస్ మీరు దివ్యమైన ముహూర్తం పెట్టాను అనుకోండి మీకు బిజినెస్ లో ఫస్ట్ ఇయర్ అంత లాభాలే కష్టం అనేదే లేదు సెకండ్ ఇయర్ ఆన్స్ మీరు మీ పార్ట్నర్ తో కొట్లాడుకుంటాను హోర్లకు పోతాను బిజినెస్ మూల తర్వాత మీరు బ్యాంక్ కూడా పోతుంది కాబట్టి దివ్యమైన ముహూర్తం పెట్టుకుని మీరు ఏ పని చేయరు చెడ్డ ముహూర్తంలో మొదలు వద్యం ఉన్నప్పుడు బయలుపడరు మంగళవారం నాడు తల్లి మొదల అమావాస్య నాడు మొదలు నేను బిఎస్సీ ప్లాస్ ఆంధ్ర యూనివర్సిటీలో నాకు ఎంఎస్సీ సీట్ ఇచ్చాను సీట్ వస్తుందో చదువుతుందో దాదాపు చదువుకుంటుంది సీట్ ఇచ్చామని ఒక ఐకమ్ ముఖ బాగుంటాను నేను ఎంఎస్సీ చదువుతుంది బయలుదేరాను గురువు గారు అడిగి అడిగిన వాళ్ళు అప్పట్లో బాగా గురువు గారిని అడిగితే ఆయన అమావాస్యని పోతున్న ఇంటికొచ్చి ఎప్పుడు వెళ్తున్నారు అని నాన్నగారు అడిగితే లేకపోతున్నా ఇలాంటి చతు అంటే చతుర్దశి కొంచెం ఎక్స్టెండ్ వృద్ధుందేమో లేదు పొద్దున్న కూడా జతుర్దశే ఉండి ఉంటుంది అందుకే ఆయన అలా చెప్పుకుంటారు లేదనుకున్నారు తీరా దృష్ట నేను వెళ్ళి ఈ అప్పుడు మా కవర్సలు అడిగాడు ఆయన చెప్పినట్టు జరి మనము మాటలు లేదు అని మా అటవరసరిగా ఏమిటి అమావాసం నేను కుడానికి అమావాస్య పెట్టాను కొంచెం కష్టం ఎదురైన కూడా అతను మంచిగా పైకి రావడం కోసమే నేను అమావాస్యను మొత్తంలో అని చెప్పాను నేను అమావాస్య నాడే పోయి ఆంధ్ర ఈ పైన మీరు నా సలహా పాత్ర చెడ్డ ఏదో అడిగి తెలుసుకుని మీరే తెలు నన్ను అడగండి నేను చెప్తాను నాకు ఫోన్ చేస్తే కూడా నేను లేకపోతే వాళ్ళకే చెప్తే వాళ్ళే కడతారు గుర్ముహూర్తం టైం చేసుకుని ఎరు పనుమ కష్టాలు ఆ పనిలో ప్రధానమైన కార్యాల్లో అడ్డం వస్తాయి అవన్నీ ముందే వచ్చేస్తాను అటన్నిటిని త్వరగా ఫేస్ చే ఈ ముహూర్తాలు అనేటువంటి ఈ గరిఘాటంలో మీరు పడద్దు మీరు చేస్తున్న పని మంచిగా కాదో చూసుకోండి మనం దాని స్వరూపాన్ని ఆ పని యొక్క స్వరూపాన్ని తర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నామా లేదా చూసుకోండి ఫలాపేక్ష లేకుండా చేస్తారు ఏది వస్తే దాన్ని సేకరించాలి మీరు కర్మయోగులు ఈ ప్రపంచాన్ని మీరు ఏం చేస్తారు ఇహైవతై హిత సర్గాం సామ్యే స్థితం మన శ్రీకృష్ణుని గురించి లోకంలో ఎవరికి తెలియదు వాళ్ళు అనుకుంటారు వెన్న రొంగిలించాడు అమ్మాయిలతో డాన్స్ చేశాడు అనుకుంటాను ఆయన వెన్న రొంగిలించలేడు అమ్మాయిలతో డాన్స్ చేశాడు ఆయన ఏం చేశాడంటే మా భక్తుల హృదయ నవనయు దానిని అపహరించాడు తప్ప వెన్న ముద్రడు తింటూ కూర్చున్నాడు అన్నది గదిగా పురాణా స్టోరీ ఇట్ స్టోరీ స్టోరీ అంటే అర్థం ఏమో ఓకే ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ శ్రీకృష్ణ స్టోరీ చుట్టి సింహాలు తల్లి అందన ఒక భాగవత కాంకాంక్షలో నేను గట్టిగా చెప్పాను వాళ్ళందరూ ఫలం ఉంటారు మీరు కూడా ఊపడిపడం మానే కాబట్టి కనుక ఇది కాబట్టి మీరు ఫలములు కృష్ణ ఫలకృష్ణతో యజ్ఞం అవతారు దాన్ని రాజసైజ్ఞం ఉంటారు లేదా బ్రహ్మం కోసం యజ్ఞం చేస్తారు బ్రహ్మార్థమే చేయి అనదర్ పర్పస్ బ్రహ్మం అంటే జనులు నన్ను గొప్ప తపస్యాలే అనుకోవాలి నేను గొప్ప సదాచారిని అని జనులు సదాచారు ముదలవాడను అని నేను అనుకోవాలి అని జనువులు నా ముందు వెళ్ళోవాలి అని యజ్ఞం అన్నారు సైకాలజీలో మాట్లాడతారు రెస్పెక్టబిలిటీ రెస్పెక్టబిలిటీ కోసం యజ్ఞం చేస్తారు దానం కూడా అలాగే చేస్తారు రెస్పెక్టబిలిటీ కొంతమంది రెస్పెక్టబిలిటీ కోసం సన్యాసం చేస్తున్నారు ఆ తర్వాత నానాపాట్లు కూడా ఎందుకంటే జనువులు ఎలా అవుతారంటే సన్యాసం చేసుకున్న వాళ్ళకి తప్పట్లు కొట్టేసి ఈ కషాయ రంగు కళ్ళు వాళ్ళు నాలుగో ఐదు వందల ముఖాన్ని పారేసి వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ సంసారంలో వాళ్ళకు చాలా పనులు ఉంటాయి వాళ్ళు ఇల్లు వద్దలు ఉంటాయి వాళ్ళు మీ వెంట జరగారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇది తపట్లు కొట్టి ఒక కషాయం ముఖం ఒకటి మీ ముఖాన్ని పడేస్తారు అది కూడా ఎందుకంటే వాళ్ళకి పుణ్యం రావడం కోసం చేస్తారు అవన్నీ చేసేసి వెళ్ళిపోతారు అప్పుడు ఏదైనా ఒక పీఠమో మఠమో ఉంది భోజనాలు అవి దాంతో పాటు మీరు చెట్ పర్వాలేదు కానీ లేకపోతే మీరు పడే పాటలు ఇన్ని అన్ని పిండి చెప్పలు అన్ని విధాల సమస్యలు ఉంటాయి కాబట్టి రెస్పెక్టబిలిటీ కోసం సన్యాసం తీసుకోకూడదు నాకు సంసారం వద్దే వద్దు అన్ని రోత పుట్టినప్పుడే సన్యాసం తీసుకోవాలి తప్ప సన్యాసి తీసుకు మూల పడి ఉండాలి ఈ పడి ఉండటం అన్నది తెలుగులో ఉండండి హిందీలో మీరు నార్త్ ఇండియా అంటే హృష్ణకృష్ణ మహాత్ములు అంటారంటే పడేరహన తెలుగు అలాగే వెరీ గుడ్ పడేరహన ఎక్కడ ఉన్నాలో కూడా వాళ్ళకి తెలియదు టెలిఫోన్ పెట్టుకోవద్దు టెలిఫోన్ పెట్టుకో అంబలికలు కార్డులాగా ఒకసారి తోటి మన టెలిఫోన్ అలా సెల్ ఫోన్ పెట్టుకుని అసమానోదాన్ని చూస్తూ కూర్చుంటే ఇంకా సన్యాసం అండి నో టెలిఫోన్ ఉన్నట్టే సో జస్ట్ బీన్ ఎ కార్ నా అండ్ అలా పదో ఉండడం పదు ఉంది ఇందాకనే మీరు దృష్టాంతాలు చెప్పాలి శ్వాసను పరిశీలించు స్పర్శ జ్ఞానాన్ని పరిశీలించు స్పర్శించు ఆ స్పర్శ అనుకూలంగా ఉన్నా పరిశీలించదమే అనుకూలంగా లేకపోయినా కూడా పరిశీలించదం అనుకూలంగా లేదు నో జరిగిన అనిపిస్తే కానీ ఆ దక్షిత కొంత పుస్తకాన్ని పెంచుకోదాంత పుస్తకాలు చెట్టుకోలు గీత శ్రవణానికి ఉపయోగపడి అవి మీరు చదివితే అర్థం చేసుకో ఒక ఆయన నన్ను అడిగాడు అవి చాంద్రోదకి దస్ట్ బుక్ అయితే నేను చెప్పాను ఆయన ఉందండి గంభీరానందీష్ లో కావాలంటే గంభీరానంద గారి ఉండి అది మంచి పుస్తకం చెప్పేసి నా అదాన్ని వస్తాను ఆయన ఇంత కొడు ఈమెయిల్ రాశారు ఏది ఆయన గంభీరానంద గారి పుస్తకాన్ని కొన్నాడు దాదాపు యాభై ఒకరోజు చాలా ఉంటాడు బాబు అనుసంధావు వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ తీసుకోరు కొని సరికే ఆయన అర్థం ఆయన నాకు రాస్తాడు మీరు గంభీరానంద పుస్తకం కొనున్నారు నేను కొన్నాను చదవడానికి ఎందుకంటే ప్రయత్నం చేసిన అది అర్థం కాకలేదు మీరు ఇలాంటి పుస్తకం నాకు సజెస్ట్ చేస్తారని అనుకోండి నేను ఎగువ పుస్తలో తెలుగు పుస్తకం కాబట్టి ఈ పుస్తకం కావాలన్నారని నేను రీసెస్ట్ చేస్తాను తెలుగు పుస్తకం అయితే నా పుస్తకమే ఇచ్చింది అప్పుడు నేను ఆయనకి తీసుకృష్ణ ఆయనకి అర్థమైపోయే పుస్తకం సృష్టిలో లేదు జాగ్రత్త ఉపనిషత్తులు ఆ పుస్తకం విధంగా పెట్టుకుని బాధ వినాలి కాబట్టి ఉపనిషత్ పుస్తకాలు పెట్టేస్తున్నాం మేము దరివేసుకుంటామంటే మీకు ఏదైనా వర్క్ అవుతాడు మీరు దరవేసుకుంటే వర్క్ అనువాదం జరిగితే కూడా కొద్దిగా తెలుస్తుంది వ్యాఖ్యాసం ఏదో తెలియదో తెలియజేస్తా శాస్త్ర శ్రవణం చేయాలి శ్రవణం పెట్టుకోవాలి తర్వాత అనుభవపూర్వకమైన రకమైంది మహాత్ముల అనుభవాలు వివేకానంద స్వామి శ్రీరామకృష్ణ వారి మోహల్ అంటే స్వామి రామతీర్థ మోధం ఇలాంటి పుస్తకాలు పెట్టుకోవాలి పెట్టుకుని కొద్దిసేపు మార్పుని ఏకాంతంగా చదువుకోవాలి రెండు పేజీలో ఒక పేదలు చదువుకోవాలి తర్వాత చదివింది రెక్వర్తి చేసుకోవాలి తర్వాత ముందు ఓనం అయ్యి అనేది చాచరింగ్ చేసుకోవాలి ఒక గంట అరగంట ఆ మహస్సును బట్టి నడవడం విధులు ఏమన్నా జరగాల్సినంత జరిగేసుకోవడం రోగు దుడుచుకోవాల్సిందంటే దుడిచేసుకోవటం బట్టలు తిట్టిన తింటే ఉడికివటం చక్కగా చాకరింగ్ చేసుకోవటం మార్కెట్కి వెళ్ళి ఏదైనా పవన్ ఏదో తెచ్చుకోవాలంటే వెళ్ళి తెచ్చేసుకోవటం ఆ రకంగా రోజులంతా యాక్టివ్గా ఉండాలి సో దట్ అలిసిపోయి రాత్రి బాగా నిద్రపోతాం సో మీకు టైం తెలియకుండా పాస్ అయిపోతుంది ఆ రకంగా సన్యాసం తీసుకోవాలి కానీ రెస్పెక్టబిలిటీ కోసం సన్యాసం తీసుకుంటే వాడు ఖర్చు అయ్యారు చాలా బాగా జనువు రెస్పెక్టబిలిటీ కోసం యజ్ఞాలు చేస్తారు దంభార్థము చేయగలిగితే ఒక మహాత్ముడు అన్నాడు యజ్ఞం జరుగుతుందని వాళ్ళు పోస్టర్స్ వేస్తారు ఆయన చూసి ఏమిటి వీళ్ళు ఈ దంభంలో పడ్డా అంటే వీళ్ళు యజ్ఞం చేస్తున్నారని స్కూల్లో వాళ్ళందరికీ ఆటోలో వెళ్ళే వాళ్ళకి బస్సులో వెళ్ళే వాళ్ళకి కార్లలో వెళ్ళే వాళ్ళకి వీళ్ళు వాళ్ళకి సంసారంలో అందరికీ Sometimes it's just to justify this thing. Commonly, in order to message him, he goes, what kind of message you are giving? You are giving a wrong message. Giving message part is fine, but the message is wrong. And therefore, very, very unfortunate. Kabat-dambhan-kosam, there is pratiṣṭhara-kosam, prachāra-kosam, they say to one day, yityamu, that becomes రాజసేత శ్రేష్ట అంటే భర్త మంచిలలో శ్రేష్ఠుడో అధున అటువంటి యజ్ఞము రాజసయజ్ఞ మన లో మనలోడును భాష్యత అభిసంధాయ ఉద్దిశ్య ఫలము ఫలమును ఉద్దేశించి సో వీరు యజ్ఞం చేస్తాడు తర్వాత ఇంకా దేనికోసం యజ్ఞం చేస్తాడంటే దంభాథమీ చేయ దంభం కోసం కూడా యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు ఏది జీయతే ఏ యజ్ఞం అయితే చేయబడుతుందో ఏ భరత శ్రేష్ట వర్ధున పరియజ్ఞం బుద్ధి రాజసం అది రాజసయజ్ఞమని తెలుసుకోబట్టి ఈ డిస్క్రిప్షన్స్ అప్లై చేస్తే సమాజంలో చాలా ఉండే విజ్ఞానం చాలా భాగం రాజ్యసాలు ఉంటాయి కానీ అక్కడక్కడ శాశ్వత విజ్ఞానాలు ఉంటాయి అది అసలే ఉండదని మాకు సరికాదు ఉంటుంది వాటిని మనం గుర్తుపట్టుకునేది వాటిలో మనం దూరం వాటిని చర్చించడం అలాగే సహకారాన్ని అందివ్వడం అలా చాలా మంచి ఒక ఒక సంపన్నుడు ఒక గ్రామంలో సంపన్నుడు ఉన్నాడు బాగా ధనం పెట్టు కానీ పరమ లోభి ఎంత లోభి అంటే ఒక సబ్రాహ్మణుడు నాకు భోజనం లేదండి నాకు ఒక్క పూట భోజనం పెడుతుంది ఒక్క పూట నాకు మామూలుగా ఒక ఆయన భోజనం పెడుతున్నారు వాళ్ళ ఇంట్లో ఆశోసం వచ్చింది కదా మహిళ వచ్చింది కాబట్టి వాళ్ళు పరిస్థితి లేదు మీరు పెట్టండి అని ఈయన వెళ్ళి అడిగారు అడిగితే ఆయనో అటు మీరు బయటికి వెళ్ళండి అనే నిరాధరణతోటి బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోమ్మంటే ఈయన బయటకు వచ్చేస్తూ ఉంటే పెరటి గుమ్మ వెరటి గుమ్మ నుంచి ఒక అమ్మగారు వెళ్ళారని అడిగి ఆయన అల్ల మీద కూర్చొని ఉంటాడు అక్కడ భోజనం చేసే వాళ్ళు కూర్చొని కూర్చుని ఉంటాడు అటు చేసే వాళ్ళని కాదు వాళ్ళు కాపలా రాస్తూ ఉంటాడు వెరటి గుమ్మం లోపలికి తీసుకెళ్ళి అవరకాల ఓ పేట వయసు ఆయన చుట్టూ పెట్టి పడుకున్న పెరిగి పెట్టుకోవచ్చు ఆయన అంటాడు నాకు ముఖము దౌకొచ్చి ఎంతటి కిషినాదికి ఇంతటి సంపద పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడా నాకు ముందు దౌకొచ్చింది తర్వాత రహస్యం తెలిసింది ఇటువంటి పుణ్యాత్మలు ఆ ఇంట్లో ఉండబట్టే పరమేశ్వరుడు అంత సంపదనిచ్చినాడు అని అవుతుంది కాబట్టి పైన పైకి చూడ్డానికి లోభయే ముమ్మ ముందు ఉన్నవాడు లోహియే లోని భగవంతుడు అసలు కరుణిత కాదు అని లోపల అన్నపూర్ణ గలదు అందుకోసం భగవంతుడు ఆ సంపదలు నల్చుకుని అక్కడ పడేసి పెడతాడు ఆ రకంగా లోకమంతా రాజ్యసైత్యాన్ని నడుస్తూ ఉంటాయి దానిని ఎక్కడో ఒక సాత్విక యజ్ఞము జాగి ఉంచు దాన్ని గుర్తుపట్టి మనం సత్తు చేయాల్సింది తర్వాత విధిహీన సృష్టాన్నము హేన దక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్ష ఈ యజ్ఞానికి తామసే ఉంటుందని ఉంటారు ఈ మఠంలో ఒక విధు ఉండదు అక్కడ విధు ఉండదు విధి ఉండదు అంటే అర్థం ఏమిటి ఆ కుండము అగ్నిహోత్రం పెడతారు కదా యజ్ఞంలోనూ ఆ కుండము శాస్త్రీయంగా ఉండదు అశాస్త్రీయంగా పెడతారు వాటి కోరికలకు తగ్గట్టుగా ఎవరో పిచ్చి సలహా ఎదురుస్తాడు అలాంటి కొండం పెడతాడు సరిగ్గా పెట్టడాకుండా తర్వాత స్రోవాములైన పాత్రలు శాస్త్రంలో చెప్పినట్టు కాకుండా ఏదో వామాచారానికి సంబంధించిన పాత్రలు సుఖ స్రోవములు అలాంటివి విలువ ఆకారంలో స్రోభం పెడతారు ఆకారంలో ఉన్నప్పుడు స్రోభం ఎలా ఉండాలి లేకపోతే కత్తి ఆకారంలో విధి ఉండదు సాహసం అంటే అలాగే ఉంటుంది తర్వాత దిశ ఉండదు దక్షిణం వైపు తిరిగి హోమం చేస్తారు తర్వాత హోమద్రవ్యములు కూడా అయోగ్యములైన హోమద్రవ్యాలను హోమం చేస్తారు యోగ్యమైన హోమద్రవ్యములు అంటే నెయ్యి పాలు లడ్డ కొద్ది ఉన్నాయి సమధలు అవి కాకుండా అయోగ్యమైన హోమద్రవ్యాలు ఏవో పట్టి పట్టుకొచ్చి అవి శాస్త్రం చేత నిరాకరింపబడిన హోమద్రవ్యాలు నిరపకాయలు ఇలాంటివి ఏదో పట్టుకొచ్చి హోమం చేస్తారు ఏదో శాస్త్రం చెప్తుంది ఎక్కడ పండితులు ఎవరికి తెలియనిది నచ్చనిది సపోర్ట్ చేయని శాస్త్రమే చెప్తుంది ఏదో చెప్తుంది ఏదో ఫలాలతో రుద్రయామాలలో ఉన్నప్పుడు రుద్రయామే కలిగి ఉంటుంది ఏదో ఇదంతా తామస యజ్ఞాల్లో పడతారు తర్వాత ఆసనము ఆసనానికి విధి ఉంటుంది దాన్ని కూడా చాలా తక్కువగా చేస్తారు ఆసన అనేది కూడా సరిగ్గా ఉంటుంది తర్వాత వేరువేరు దేవతలకు వేరువేరు నియమాలు ఎలా ఉంటాయి వాటిని అన్నింటినీ ఇందోళ ఇప్పుడు ఇంద్రుడు ఉందనుకోండి గది హోమం చేయాలి అగ్నికి ఆ హోమం చేయాలి ఆ విధంగా కొంత నియమం ఉంటుంది ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించి లో పిచ్చుపిచ్చి ద్రవ్యాలను హోమం చేస్తారు పిచ్చుపిచ్చి అశాస్త్రీయములైనటువంటి దిగ్ దేశ దేవత కాల సంబంధాలను పెడతారు రాత్రి పన్నెండింటికి యజ్ఞం చేస్తారు శ్మశానంలో యజ్ఞం చేస్తారు ఎన్ని అవకతవక వేషాలు వేయాలో అన్నీ వేస్తారు ఇవన్నీ కూడా విధిహీనం కాబట్టి అవన్నీ తమో తామస గుణంలో పడతాయి తర్వాత భోజనం పెట్టడం భోజనం వచ్చిన వాళ్ళకి యజ్ఞానికి వెళ్ళినా వాళ్ళకి భోజనం పెట్టడం మీరు దండం పెట్టేసుకుని ఆ బొట్టు పెట్టేసుకుని అక్కడ బూడిద పెడతాడు ఆ బూడిద భస్మ కదా అది బొట్టు పెట్టేసుకుని మీరు అక్కడ ఆ హుండి పెట్టుకునే ఆ హుండీలో వేసేసి మీరు వెళ్ళిపోయిన భోజనాలు మీ భోజనాలు మీదే ఫ్రీ ఫుడ్ ఎందుకు పెట్టాలి అసలు అనే ఆర్గ్యుమెంట్ వై ఫ్రీ ఫుడ్ ఫుడ్ పెట్టేశారు అనుకోండి వీళ్ళందరూ సోమర రోజు తయారు సోమర ఇప్పుడు హృషికృష్ణున్నా సోమరులే వీళ్ళందరికీ బండారాలను చెప్పేసి అలా భోజనాలు పెట్టలే అంత భండారాలు ఏం చేస్తారు ఈ సాధువులు అందరూ వస్తారు వాళ్ళు ఉంటుంది డ్రెస్ చూస్తే కూడా ఆశ్చర్యం వస్తుంది వాళ్ళు ఆ పూటకే తిందంటే ఆ భోజనం పెట్టింది ఆద ఆదరాదరంగా తెలుస్తారు మా ఆశ్రమానికైతే సాంబార్ చాలా బాగుంటుందని చెప్పుకుంటూ వస్తాం దయానంద ఆశ్రమం అంటే ప్రసిద్ధి అక్కడ దక్షిణ కూడా ఇస్తారనే ప్రసిద్ధి కాబట్టి ఆ పేరుతోటి దయానందాశ్రమంలో భండార అంటే మహోత్సాహంతో పనులు పెట్టుకుంటూ వస్తారు అక్కడ చూసుకుంటారు వాళ్ళు ఉన్నవన్నీనే చూస్తే ఈ పూట ఈ భండారా మనం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏ కష్టపడి వారు అలా ఉంటారు చాలా అల్పమైన ఆర్థిక స్థితిలో ఉంటారు హ్యాపీగా గురించి ఉత్సాహంగా పూర్తిస్తారు వాళ్ళకి ఎలాంటి భోజనం కావాలో తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా తయారు చేసి స్పెషల్గా తయారు చేసేసి ఒడ్డలు కూడా వాళ్ళ మనస్సుకి రక్షణ కొసరి కొసరి వడ్డించి వాళ్ళ భోజనం ముందే దక్షిణ ఇచ్చేస్తారు ఆ దక్షిణ చూడగానే వాళ్ళ మనస్సు సంతోషం పడుకుని జీవులో పెట్టేసుకుని పడుకుండా భోజనం చేసుకుంటున్నారు ఇది యజ్ఞ యజ్ఞ ధోరణిలో చెప్పాను దీన్ని రివర్స్ చేసి చెప్తా చూడండి వీళ్ళందరూ సోమరి పూటలు వీళ్ళని నేర్చుకున్నారనవసరంగా అంటాను అది తామస యజ్ఞంలో అలాంటి పొరపాట్లు ఉంటాయన్నమాట అది తర్వాత దక్షిణలు అనవసరం అండి మంత్రహీన మంత్రం ఉండదు మంత్రం ఉండదు ఊరికే ఇలా పైకి గంభీరంగా చూస్తూ ఉండడం ఇలా ఇలాంటి లోపించి మంత్రం ఏమి ఉండదు ఎందుకలా దట్ ఈస్ ఆల్ దట్ నాన్ సెన్స్ మంత్రం ఉండదు అదేదో శాస్త్రం అనేస్తుంటారు ఈ జనాలు పిచ్చిలో పిచ్చిది మంత్రం ఉండదు అలా చూస్తారు పైకి వస్తారు గిన్నారు కళ్ళు చూసుకుంటాడు కళ్ళు తెరుస్తాడు ఎంత పొడుగు సురుకోహ తీసి అక్కడ పెద్ద డబ్బా గిన్నెలో తీసి మూడు సార్లు అది అక్కడ పడేస్తారు మళ్ళీ వెళ్ళాలంటాడు మళ్ళీ వెళ్ళాలంటాడు తక్కువ ఏదేదో వేస్తాడు మంత్రం మాత్రం వినపడే ఇలాంటి యజ్ఞాలు అది తామస యజ్ఞాలు తామసం అంటే అజ్ఞానం కదా పేరే అధోగచ్చి తామస కాబట్టి ఈ యజ్ఞాలు ఎవరిని ఉద్భవించదు మంత్రహీనం తర్వాత అదక్షిణ దక్షిణం ఇవ్వడం ఎందుకంటే దక్షిణం ఇవ్వడం ఎందుకంటే ఇవ్వకండి వీళ్ళందరూ సోమరు కోపత్రులు వెళ్ళండి దక్షిణ లక్షణమే వాడు చేసి ఎంత పని చేశాడు రోజులుగా పూజ చేస్తే నూట యాభై రూపాయలు రెండు వందలు వీడు అరగంట సేపు కూర్చొని ఏదో గొడవలు కూడా మంత్రాలు వల్ల పోతాడు హోమాలు అంటాడు వీడికి ఐదు వందలు ఎనిమిది వాళ్ళు వచ్చిన అంటే అది కంప్యూటర్ డిపేట్ చేసి వాడు వస్తాడు అరగంట కూర్చుంటాడు ఎంతగా మీ డిల్ ఐదు కాబట్టి మీరు కాలకులేషన్ ఏ బేసి చేస్తాడు కాబట్టి అలాంటి క్యాలకులేషన్తో చేస్తాడు తర్వాత మంత్రాలు అక్కడ లేదండి ఆహుతి కాలం మీరు ఇది విన్నారా లేదా దాము మీరు తగ్గిన పెట్టారా అంటే సార్ మంత్రంతో పెట్టారా మంత్రం లేకుండా పెట్టేసా అయితే మంత్రా ఎక్కడ చెప్తామండి మంత్రాలు ఏం లేవు మంత్రం లేకుండానే చెప్తాం అలాగే మంత్రం లేకుండానే ఆఫీసులు నీతి శివులు దాంట్లో వేసేస్తాడు మంత్రం ఏమి ఉండదు మంత్రం ఏమో వ్యంగం పెడతాడు ఓ డిగ్రీలతో నీళ్లు పోసేస్తాడు మంత్రం ఉండదు ఉండదు అలా ఇటువంటివి తర్వాత శ్రద్ధా విగ్రహం శ్రద్ధ ఉండదు శ్రద్ధ ఉండదు భక్తులు ఆ విగ్రహం దగ్గర నిలబడతారు భక్తులు వచ్చి ఒక స్వీట్ ప్యాకెట్ లేకపోతే బల్లో స్వీట్ ప్యాకెట్ వేస్తారు ప్లాస్టిక్ కదా ప్లాస్టిక్ వేస్తే అది ఎలా పోతుంది వాటి వాటి విషయాలు అలాగా దేవుడి దాన్ని ఏమంటారు దాన్ని అంటే వీటికి తీసుకెళ్ళినటువంటి ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టేసి అలా ప్రసాదం ఇచ్చేసేవాడు వీరు దాన్ని తగ్గట్టుగానే ఉంటారు అది ప్రసాదంలో ఊరుకోవడానికి ఇబ్బంది పడతారు అది ఏం ప్రసాదం చాలా అశ్వబగా అంట చాలా అశ్వద్ద హోమాలు చేసేప్పుడు చాలా ఉపేక్ష అభిషేకం చేసేప్పుడు ఒక ఆయన బతట్ నిండా చెంబు పెట్టేసి ఆ శివలింగం శివలింగం మీద చీపులు గట్ట పెట్టి తుడవలేదు అంతకు మినహాయించి దాన్ని ఎంత ఇదిగ్రీ చేయాలో అంత ఇదిగ్రీపు చేశారు అలా చేస్తారు మంత్రం ఉన్నది ఏముండదు ఆ బతులవి ఫలు పోసుకోవడం వల్ల ఇలా దాన్ని పుష్టి పెట్టినట్టు అది రాతి ముక్క అంత అశ్రద్ధగా శ్రద్ధ అనేది సుతరాము కనపడదు సో ఇండిఫరెన్స్ ఆల్టర్ అంటే ఆ అగ్నిహోత్ర కుండము తయారు చేసేప్పుడు విధి పాటించాడు పాత్ర విషయంలో శ్రద్ధ పెట్టాడు హోమాన్ని సరిగ్గా చేయడు దిశ మొదలైన వాటిని నెగ్లెక్ట్ చేస్తాడు ఇండిఫరెన్స్ తోటూ ఉంటాడు మంత్రాస్ మంత్రహీనం అంటే రెండర్థాలు మంత్రాలు ఆల్టుగెదర్ ఆప్సెంట్ అయినా ఉంటాయి లేకపోతే వాడు చెప్పి మంత్రాలన్నీ తప్పులా తడకాల అంటూ ఒక్క మాట సరిగ్గా ఒక ఆయన మంత్రం చెప్తుంటే నేను చాలా జాగ్రత్తగా విన్నాను ఏమిటై ఉంటున్నా మంత్రం ఏమిటై ఉంటున్నా ఐదు పది నిమిషాలు మంత్రం నాకు ఆరు ఏడు నిమిషాలు అయ్యేప్పటికి అర్థం విష్ణు సూక్తం విష్ణు సూక్తం నాకు వచ్చు వారికి తస్సే విష్ణు సూక్తం తల్లికి చెప్పేసినే అప్పుడు తెలిసింది అంత అధ్వానంగా మంత్రాలను చెప్పడం తర్వాత అదంతా మంత్రహీనం లోకొస్తుంది శ్రద్ధ అనేది ఏమీ ఉండదు మరి యజ్ఞం ఎందుకు చేస్తున్నట్టు శ్రద్ధ ఎందుకు చేస్తున్నట్టు యజ్ఞము ధనం కోసం పేరు కోసం లేకపోతే డబ్బులు వస్తాయి ఏదో పేరు వస్తుందనో రెస్పెక్టబిలిటీ కోసమో చేస్తూ ఉంటుంది శ్రద్ధ అనేది ఉండదు సో కాబట్టి ఈ విధంగా చేసేటువంటి యజ్ఞము తామస యజ్ఞము అవుతుంది దీన్ని ఇంకోసారి మనం అనుకునే ఈ శ్లోకాన్ని మనము ఇరవై తొమ్మిది జులై నాడు ఈ శ్లోకాన్ని పూర్తి చేసి తర్వాత శ్లోకానికి మనం వెళ్తాం ఓం యమకలిగన మహేశ్వరకలిగనస్తువ నమః సదా బ్రూవా కమ్య వసన నా సోమో ముక్తియదా ఆత్మాత సదా